దాన్ని బట్టి దేవునికి కూడా కృతజ్ఞతలు తెలిస్తున్నాము ప్రయత్నం చేస్తాను మీరు పాట పాడండి సరేనా ఓకే సిస్టర్ పాటర్ల ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన పరిశుద్ధుడా మీకే వేలాది వందల కృతలుస్తుంది స్తోత్రాలనుకృత గొప్పదేవా గొప్ప రాజా మీకే వేలాది వందలాలు ప్రభా ఈ సమయం ఇచ్చిన దాన్ని బట్టినైనా నీకే వేలాది వందలాలు కృతజ్ఞతల స్తోత్రాలను ఇష్ట్రచా మేమందరం ప్రభా ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం చేరి నేను ఆరాధించుకుంటాను మా ఆరాధనంతలో మీరు అడుగుతున్నాను ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను ముట్టండినైనా తాకండినైనా తట్టండినైనా ప్రభా ఇంక రాలిన వారిని కూడా ప్రభా దీవించి ఆశ్రదించండి ప్రభా మీ తిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటింపజేసుకుని ప్రభా దాని అనుసారంగా జీవించుకుని జీవితాలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా మాకు ఇచ్చ ఇంత మంచి సమయం ఇచ్చింది దాన్ని ప్రభావ ఇంత మంచి అవకాశం ఇచ్చింది దాన్ని బట్టినైనా నీకే వేలాది వందల కృతజ్ఞతలు ప్రభావ ఇందులో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రదించండి ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యతో ఉంది ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రదించు ప్రభా నీ మెండైనా నిన్నైనా దీవెనలతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా మీకు ఏది వందల నాలుగు రబాయి శాతండి పాటలు పాడేవారిని ప్రభా మెసేజ్ చెప్పేవారిని కూడా ప్రభా దీవించి ఆశ్రదించండి ప్రభా ఇంకా వచ్చిన ప్రత్యేక బిడ్డని ప్రభా దీవించి ఆశ్రదించి మని అన్ని పైనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఓ మెయిన్ ఆడాక మీరు పాట పాడండి మాధురే సిస్టర్ యూ సిరే ఓకే సిస్టర్ నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు ఏ సయ్యా నన్ను నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు జీవము నీవని నమ్మినా నా మార్గము నీవని నమ్మినా జీవము నీవని నమ్మినా నా మార్గము నీవని నమ్మినా ఏ సయ్యా నన్ను నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లె ఏ సయ్య నన్ను నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు తల్లిని నీవని నమ్మినా నా తండ్రి వినివని నమ్మినా తల్లి వినివని నమ్మిన నా తండ్రి వినివని నమ్మిన ఏ నను మరకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు ఏ సయ్యా నను మరువా నా చేయి విడిచి నీవు వెళ్ళకు అండవుని వని నా కొండవుని నమ్మినా అండవు నీవని నా కొండ నమ్మినా ఏ విడి వెళ్ళకు అల్లె ఏ సయ్యా నన్ను మరువా చేయ విడివు వెళ్ళకు తోడువు వరి నమ్మినా నా నీడవు వని నమ్మినా తోడువుని వరీ నమ్మిన మర్వా చే విడిచి వెల్లకూ హేసయ్య మరువా చేయ విడిచి నీవు వెళ్ళకు రక్షణ నీ బలి నమ్మినా నా స్వసతని బలి నమ్మిన రక్షణ నీ బలి నమ్మినా నా స్వసత నివలి నమ్మిన ఏ సయ్యా నను మర్వాకు చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లెయ్య ఏ సయ్య నన్ను మరవకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు బాధలు తీర్తినా నా కష్టాలు పోతాయని నమ్మినా బాధలు తీర్త నమ్మినా నా కష్టాలు పోతాయని నమ్మినా ఏ నన్ను మరవకు నా చెయ్యి విడిచి నీవు వెళ్ళకు అల్లెయ్య ఏ నన్ను మరవకు విడిచింది వెళ్ళకు హే రయ్యూ సిస్టర్ ప్రైజ్ రాడు ప్రైజ్ రాడు అక్క థ్యాంక్ యూ మాధుర్ సిస్టర్ రాలేదు కాబట్టి వచ్చింది మాధుర్ సిస్టర్ గారు మెసేజ్ అందిస్తారు అక్క రైజు రాడ్ సిస్టర్ ప్రైజ్లాడ్ సిస్టర్ మెసేజ్ అందించండి సిస్టర్ అర్థం చేసుకున్నాం మహోన్నతుడ మహాపరిషత్తుడ మహాదేవా ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన మనకి వేలాది వందల స్తోత్ర దేవాదుగున్న తండ్రి దేవా ఐదుగా ఉన్న ప్రభావ మీరు ఇచ్చిన గొత్తి సమయాన్ని బట్టి మీకు అందరి అల్లి స్తోత్రం ప్రభావ వాక్య ధ్యానంలో ఉనికి నా తండ్రి దేవ కొంత వాక్యాన్ని ప్రభావ మేము ధ్యానించుకోబోతా ఉండగా ప్రభావ దేవనా తండ్రి దేవా నాన్న మీ సిల్ల చాటును మరుగుపరిచి ప్రభావ మీరే నా తండ్రి దేవ వాక్యాన్ని నా తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని నా ప్రభావ మాకు చూపించమని మీ పరిశుద్ధ ఆత్మ నడుపుంపును నిదాలు పట్టుకుని అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం ప్రముదండ్రి ఆమె అపస్థుల కార్యంలో అపస్తుల కార్యంలో పదహారో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో మనం ధ్యానం చేద్దాము అయితే ప్రార్థించు కీర్తనలు పాడచు నుండి ఐడీలు వెనుచుండేరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చెరసాల పునాదు అదిరను వెంటనే తలుపులన్నీయో తెరుచుకునను అందరి బంధకములు ఊడను అంతలో చెరసాల నా అందరి బంధకములు ఊడను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయో తెరిచి చూచి ఖైదీలు పారిపో పోయాలనుకుని పత్తి దూసి తన్ను తాను చంపుకోన పోయను ఈ వాక్య ఈ వాక్య భాగాల్లో మనం ఏం చూస్తాము పౌలుశీలలో ఆ పౌలశీలలు చెరసాలలో బంధించబడినప్పుడు చెరసాలలో బంధించబడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి ఎందుకు వాళ్ళు చెరసాలలో ఉన్నారు ఇవన్నీ ఆలోచించుకోలేదు కానీ చరసాలలో ఉండి ఏం చేస్తున్నారు ప్రభువుని కీర్తిస్తూ పాడుతూ ఆయన్ని స్తు ఆయన ఘనపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నారు అప్పుడు అప్పుడు ఏం జరిగింది అకస్మాత్తుగా భూకంపము కలిగి అకస్మాత్తుగా భూకంపం కలిగి చరసాల పునాదులు అరి అదిరి వెంటనే తలుపులన్నీగా తెరుచుకొరుచుకున్నాయి ఈ వాక్యంలో దేవుడు వాళ్ళకి ఎంతో తోడుగా ఉన్నాడు అన్నది తెలుస్తా మనకి అర్థం అవుతా ఉంది వాక్య ధ్యానంలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నారు తోడుగా ఉన్నారు అన్నది కదా వాళ్ళ వాళ్ళు తప్పించుకోలేదు ఆ దేవుడు అంత కార్యం చేసినప్పటికీ తప్పించుకోకుండా వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదైతే నమ్ముకొని ఉన్నారో దేన్నైతే పట్టుకొని ఉన్నారో దాన్ని వదిలిపెట్టలేదు ఇప్పుడు దేవుడు యొక్క అవకాశాన్ని కలిగించినప్పటికీ వాళ్ళు వాళ్ళు దేవునిలో నమ్మకంగా ఉండి అదే నమ్మకత్వాన్ని అందరూ తెలుసుకునేలాగా వాళ్ళు ఏ తప్పు చేయని అక్కడ ఏదన్నా మిస్టేక్ కానీ ఏదన్నా చేస్తున్నట్టయితే వాళ్ళు బహుశా వెళ్ళిపోయే వేరే వాళ్ళు వెళ్ళిపోయి ఉండచ్చు కానీ వాళ్ళు ఏం చేశారు ఏమి చేయలేదు వాళ్ళు అక్కడే ఉండి దేవుణ్ణి స్థుతిస్తా కీర్తిస్తా కీర్తిస్తా ఉన్నారు అయితే అలా అసలు ఎందుకు ఎందుకు వాళ్ళు పాలసీల చేసాగా వేయబడ్డారు అంటే మనం కొంత వాక్యం ముందుకు వెళ్దాము పదహారో అధ్యాయము అదే అధ్యాయంలో పదహారో వచనం చూద్దాం మేము ప్రార్థనా స్థలంకు వెళ్ళి చుండగా అను దయ్యము పట్టినదే సోద చొప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె పౌలును ఆమె పౌలును మమ్మను వెం వెంబడించను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి ఉన్నది అయితే ఏం చేస్తా ఉంది అప్పటి వరకు ఏదో సోదచప్తా ఆ సోదచప్తా ఏదో అబద్ధం కాని ఏదైనా కానీ ఆ సోది చెప్తా కొన్ని ఆ గొప్పలైనా ఏదైనా వాటి గురి వాళ్ళ గురించి వచ్చే పోయే జనాల గురి జనాలకు సంబంధించి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మాటలు వాళ్ళకి మీకు ఇలా కలుగుతుంది ఇలా గొప్ప మేబీ లక్ రావచ్చు ఇంకేదో కొన్ని మాటలు వాళ్ళు పగటం గాని సోది చెప్పడం అంటే ఏంటి లేనిపోని కలవల్లి కబుర్లు చెప్తా ఉంటారు ఆ సోదరి చెప్పడం అన్న విషయానికి వెళితే అక్కడ నిజం ఉండదు కానీ ఏదో వాళ్ళకి ఎంతవరకు కొంతవరకు తెలిసిన దాన్ని పట్టుకొని మీకు అలా జరిగిద్ది ఇలా జరిగిద్ది అని చెప్పానని చెప్తా ఉండే ఆ మాటలు అంతవరకు అది వాళ్ళ యజమానికి లాభాన్ని తెచ్చేవిగా ఉంటున్నాయి అయితే ఇక్కడ పౌలు పౌలు ఎప్పుడైతే ఆమె పౌలను ఎప్పుడైతే చూసిందో ఆమె హౌలను వెంబడించింది ఈయన వాళ్ళ గురించి ఈమె ఈ దయ్యం పట్టి సోది చెప్పే ఆ మనిషి వాళ్ళ గురించి కొన్ని సాక్ష్యాలు కొన్ని కొంత మాటలు చెప్తా ఉంది ఈ మనుష్యులు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు ఎవరికి దాసులు వీళ్ళు సర్వోన్నతుడైన దేవునికి వీళ్ళు దాసులుగా ఉంటూ వీరు మీకు రక్షణ మార్గం ప్రకటించు వారై ఉన్నారని ఏకలు వేసి చెప్తుంది రక్షణ ఎవరు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలరు ఆ రక్షణ అందుకే కదా దేవుడు అంతా శ్రమ పడి తోటలో దేవా తోట్లో దేవ తండ్రిని ప్రార్థిస్తా ఉన్నారు వీలైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించి ఎందుకంటే అంత త్యాగము భరించలేని హష్టము ఆ సులువు చిందించి మన కోసం ప్రయాణపడిన రక్షణ యాగం దేవుడు కూడా నేను ఇది వీలైతే భరించలేను అని చెప్పనని దేవుడి దగ్గర ప్రార్థించి అయినప్పటికీ దేవుని చిత్తం దేవుని చిత్తానికి లోబడి దేవుడి చిత్తం ఏదైతే ఎందుకు ఆ రక్షణ మన ప్రతి ఒక్కరి కోసం ఆ ఇద్దామనే దేవుడిని యశుప్రభుని పంపించి ఉన్నారు దేవుడు అయితే ఆ ప్రభువు ఎప్పుడైతే అంత గొప్ప రక్షణ ఎక్కడికి దేవుడి దగ్గరికి ఆ పరలోక రాజ్ దేవునితో ఉండడానికి సుప్రభుతో సహసంలో ఉండడానికి ఆ రక్షణ అన్నది ఈ ఈ జీవితం వదిలిపెట్టాక మనకి ఇంకొక జీవితం ఉంది ఆ జీవితంలోకి వెళ్లాలంటే దేవుడు మాత్రమే అని ఆ రక్షణ ఎవరైతే ఇస్తారో వా ఆ రక్షణ గురించి వీరు బోధిస్తా ఉన్నారు అని చెప్పనని ఎవరు చెప్తున్నారు దయ్యం పట్టిన ఒక స్త్రీ చదువుతుంది ఆమె మామూలుగా ఉంది ఏదో సోది చెబుతుంది మామూలుగా అనుకుంటే అక్కడక్కడ విన్న మాటలు ఏవైనా కానీ ఆమె యొక్క మనం ఎవరైతే అనుకుంటాం దయ్యము అని చెప్పనని ఆమె ఆ దయ్యం పట్టిన ఉన్నది ఏంటి ఈయన సర్వోన్నతుడైనా దేని ఆసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించుటకై వారు వచ్చి ఉన్నారని కేకలు వేసి చెప్తుందంట ఆమె ఇలాగో అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాపుల దాని వైపు తిరిగి నీవు ఈమెని వదిలిపొమ్మని కేకలు వేసి వదిలిపొమ్మని ఏసుక్రీస్తు నామం ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయావు అయితే ఆమె కేకలు పెడుతూ కేకలు పెడుతూ అరుస్తా చాలా దినాలు ఇలాగే చేస్తా ఉంటే యేసు ప్రభు యేసుప్రభు నామంలో ఆమెకి విడుదలను అనుగ్రహించారు ఆమెను వదిలిపో అన్నప్పుడు దేవుడి మాటకి ఆ దయ్యాలు దేవుని మాటకి ఎలా అయితే లోబడి ఉంటాయో దేవుని దాసులకి అధికారం దేవుడే యేసుప్రభువే ఆ ఎవరికైనా మనకైనా వారికైనా అనుగ్రహించింది యేసుప్రభువు వారి మాటకి లోపడి ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయింది ఆమె పంతొమ్మిదో వచనంలోకి వెళ్ళినప్పుడు ఆమె యజమానులు తమ లాభ సాధకం చూచి పౌలను సీలను పట్టుకుని గ్రామపు చావిడి లోపలికి లోనికి అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయే అంతట న్యాయాధివతల యొక్క వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి రోమియుల రోమియులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైన కూడని ఆచారములు ప్రచురించచ్చు మన మట్టుకు మన పట్టణము గలిబిలి చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారని ఆమె ఎవరు మనిషే ఆ మనిషి దయ్యమే ఒప్పుకుంది ఏం చేస్తున్నా వీళ్ళు రక్షణ మార్గము ప్రకటిస్తున్నారు అని చెప్పనని కానీ వీళ్ళు ఎన్ వీళ్ళు ఎవరు ఈ యాజ ఆమె యజమానిలో ఆమె ఈ లాభ సాధకం పోయింది ఎంతవరకు సోద చెప్తా ఏదో వచ్చి ఆ యజమానికి ఆ లాభాన్ని సంపాదించి ఉండేది అయితే పోలీసులను పట్టణంలోనికి ఆ లాభ సాధకం పోయి ఎందుకు వాళ్ళ ఆమె స్వస్థత దయ్యం వదిలిపెట్టి స్వస్థతను పొందుకుంది కాబట్టి ఆమె ఇంకా ఇక నుంచి ఆ పని చేసేద్దంటే చేయదు కాబట్టి ఆమెకి ఆ లాభ ఆ అంటే ఆమె వచ్చే ఆ సంపాదన పోయేసరికి వాళ్ళు ఈ ఈ కాదు ఇంకా కొన్ని మాటలకి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు ఏంటి ఆ మాటలు అంటే పౌలసీలను పట్టుకుని ఎందుకు చర్చల్లో వేసారు ఆ అధికారులు వద్దకు తీసుకెళ్లి అంటే అంతటా న్యాయాధిపతుల వద్దకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులయ్యుండి యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైన కూడని ఆచారములు ప్రచురించు మన పట్టణంలో గలిబిల్లి లేపుచున్నారు ఎవరు ఆచరించట్లేదు అని అంటే ఆ ఎవరైతే ఉన్నారో ఈ రోమిలు కాని ఎవరైనా ఈ యాజకులే చాలా వీళ్ళే ఉన్నారు ఆ దేవుణ్ణి సిలువ వేసిన వారుగా వీళ్ళు ఉన్నారు వాళ్ళు అంగీకరించట్లేదు దీన్ని దేవుడు ప్రకటించి నేనే దేవుడు అన్న ఏసు బోధించారు కదా నేనే దేవుణ్ణి అని చెప్పనని ఆయన నేనే రక్షకుణ్ణి నేనే మార్గం సత్యం జీవం అంటే దా ఈయన దేవుడేంటి ఆ మార్గం ఏంటి అని చెప్పనని వాళ్ళు ఓర్చుకోలేకపోయి దేవుణ్ణి అంగీకరించలేదు మరలా వీళ్ళు అదే మాట వచ్చి ప్రచురం చేస్తున్న ఏదో మాటలు వచ్చి గలిబీలు రేపుతున్నారు మనం ఆచరించకూడనే ఆచారాలను చెతున్నారు అని చెప్పనని ఆ చెప్పన చెప్పనని ఆచారాలు ప్రకటించున్నారని చెప్పను పట్టణాల్లో గలిబిలి రేపుతున్నారని చెప్పనని అంటా అని వీళ్ళ మీద అభియో ఏదైనా అభి అభియోగాలు మోగి వీళ్ళ మీద ఈ మాటలు చెప్పినప్పుడు అప్పుడు జన వారి మీదకి దొమ్మిగా వచ్చి న్యాయాధి వారి వస్త్రములు లాగివేసి వారిని బవల్ని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞలు పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వాళ్ళ వారి కాళ్లకు బండ వేసి బిగించను వారు చేసినా వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు దేవుని గురించి దేవుడు రాజ్యం గురించి ప్రకటిస్తుంటే వీళ్ళు దాన్ని అంగీకరించట్లేదు అంగీకరించకుండా ఏదో మనం ఆచరించని వేరే ఆచారాలు కట్టుబాట్లు వాటిని వీళ్ళు మనకి బోధిస్తున్నారు వాళ్ళు యోధులు మన రోమిలో మనం వాటిని ఆచరించాం కదా వాటి మన ఆచరించని దాన్ని వీళ్ళు బోధిస్తా ఉన్నారు దీనివల్ల గలిబిలి రేపుతున్నారు అని చెప్పనని వీళ్ళు వాళ్ళు న్యాయాధిపతులకు చెప్పినప్పుడు వాళ్ళు కొంత శిక్షను వేసి చెరసాలలో ఉంచి మళ్ళీ వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు అని తప్పించుకోకుండా వాళ్ళ కాళ్ళకు బండలు వేసి బిగించి చెరసాలలో వేసి వేసి ఉంచుతారు అయితే అప్పుడే వాళ్ళు ఏ ఆ సమయంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే మనం మొదటి చదువుకున్న వచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు దెబ్బలు తిని దేన్ని వేసు రాజ్యము ఆయన గురించి రక్షణ మార్గం గురించి ప్రకటించినందుకు వీళ్ళు చెరసాలలో ఉంచబడ్డారు చెరసాలలో ఉంచబడి వాళ్ళు బాధపడుతున్నారంటే లేదు దేవుణ్ణి ఎంతగానో స్థుతించి కనపరుస్తా ఉన్నారు అయితే కీర్త స్థుతించి ఘనపరిచి కీర్తిస్తా ఉన్నప్పుడు దేవుడు వారికి అక్కడ ఏం సహాయం చేశారు భూకంపాన్ని కలిగించే సంఖ్యలన్నీ వదిలిపోయేటట్టుగా ఆ ప్రభుత్వ చేశారు అయితే మనకి కీర్తనలు తొంభై ఒకటో కీర్తన అధ్యాయంలో చూసినట్టయితే మనకి వాక్యం ప్రభువ సెలవిస్తున్న మాట ఏంటంటే అతను నన్ను ఎరిగి అన్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అని చెప్పనని అతడి నన్నో ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదును నా నామంను ఎరిగిన వాడు నేను అతనిని ఘనపరచదును నాకు మరొకట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను శ్రమలో నేను అతనికి తోడై అని చెప్పనని వాక్యము చెప్తా ఉంది అయితే వాళ్ళ తోడై ఉంటానని చెప్పనని అన్నప్పుడు ఏక్యం బోధిస్తా ఉంది కదా వాళ్ళుంటి చరసాలలో ఉంటే ఏం చేశారు దేవుణ్ణి నామాన్ని కీర్తిస్తా ఆయన్ని ఘనపరుస్తా ఆయన ఆయన్ని స్థుతిస్తా హ అలా ఉన్నారు అలా ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ శ్రమలో కూడా వాళ్ళని చూసి వాళ్ళని వదిలిపెట్టే దేవుడిగా ఆయన అయితే లేరు అదే తొంభై ఒకటో కీర్తంలో అంతే కదా ప్రభువు సెలవేస్తున్నాడు అతను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని విడిపిస్తాను నా నామం ఎరిగిన వాళ్ళు వాళ్ళు ఎవరిని బోధిస్తారు గురించి బోధిస్తున్నారు ప్రభుని గురించి బోధిస్తా ఉన్నారు సో అప్పుడు వచ్చిన ఆ శ్రమంలో దేవుడు విడిపించకుండా ఉంటారా అంటే లేదు విడిపిస్తానే ఉంటారు ఏ శ్రమ అయినా ఆయన్ని నమ్ముకున్న ఎప్పుడు వదిలిపెట్టే దేవుడుగా ఉండరు ఏ వాళ్లే కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో అయినా ప్రభు ఆయన చెప్పననే మనకున్న ఏ సమస్యల్లో అయినా దేవుడిని అడిగినప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టేవారుగా ఉండట్లేదు వాళ్ళని ఎప్పుడు మనకి మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేవారుగా మనకి సమాధానం వదిలిచ్చేవారుగా ఆయన ఉంటా ఉన్నారు అయితే మొదటి సమయాలు రెండో రెండో అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము మొదటి సమయంలో రెండో అధ్యాయము ముప్పయో వచనము నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరిచేదను అని వాక్యం బోధిస్తా ఉంది నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది నేను ఘనపరుస్తాను ఎవరు నన్ను ఘనపరిచిన వాళ్ళు నన్ను తృణీకరించు నేను తృణీకరం ముందుదురు వారు తృణీకర ముందుదురు అని చెప్పనని వాక్యం బోధిస్తా ఉంది వీరు దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వారు మొరుపెట్టగా వారికి ఉత్తరం ఇచ్చి వారి వారికి తోడుగా ఉంటూ ఉన్నారు అయితే మతైసు వార్త ఇరవై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరు అతయిస్ వార్త ఇరవై ఆరు ఆరు ఏడు వచనాలు చూద్దాము యేసు వేతనే పుష్టిరోగి అయిన సీమోను సీమోను ఎంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు అది చూచి కోపపడి ఆ నష్టం ఎందుకు ఎందుకు దీన్ని గొప్ప వెళ్ళకా బీదలకి ఇయ్య అని చెప్పానని అనేది అయితే ఆ మరియా ఏం చేసింది ఒక స్త్రీ ఒక స్త్రీ యేసు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఎంతగానో విలువ పెట్టి ఒక అత్తర్ని తీసుకొని వచ్చి యేసు తల మీద దేవుని తల మీద పోసింది దేవుని తల మీద పోసి ఆయన్ని ఘనపరిచింది ఆయన మీద ఆయన మీద ఆమెకున్న భక్తి గాని ప్రేమ గాని ఆమె ఆయన ఆయనకు కంటారుచుకుంది దేవుణ్ణి ఆమె గనపరిచింది అలా చేసి మనం ఎవరికైనా అమూల్యమైన బహుమానాలు ఎవరికి ఇస్తాం పెద్దవాళ్ళకి మన హృదయాలు ఎక్కువ స్థానం సంపాదించుకున్న వాళ్ళకి మాత్రమే మనం అలా ఎక్కువ స్థానం ఎవరికైతే ఉందో వాళ్ళకి అమూల్యమైన వాటిని ఇస్తా ఉంటాము అయితే ఆమె కూడా దేవుడికి ఆమె హృదయాలు స్థానాన్ని ఇచ్చి బుద్ది తీసుకుని మిగిలిన విలువ విలువ గల అత్తరిని తీసుకొని వచ్చి ఆ యేసు ప్రభు తల మీద పోసింది అది చూసి శిష్యులైతే ఎందుకు అలా చేసావు ఎందుకు నష్టం చేసావు అది బా దేవుడు ఏం చెప్తా ఉన్నారు మీకున్న దాంట్లో సగం ఆస్తి నమ్మి నన్ను ఇలా వాక్యాలు చెప్తా వచ్చారు కదా కాని ఇదే ధ్యాసలో ఉన్నారు కానీ దేవుని ఘనపరిచే విషయంలో అన్నిటికీ అదే ఇది వేస్ట్ చేయకూడదు అన్నట్టు అదే తీసుకున్నారండి దేవుణ్ణి ఘనపరిచే విషయం దగ్గర వాళ్ళు మేబి మర్చిపోతా ఉన్న వచ్చినాము కానీ వచ్చి దేవుణ్ణి అలా ఘనపరిచే ఆమె ఆ ఆయనకి వెళ్ళ మిక్కిలు విలువ తీసుకొచ్చి ఆయనకి సమర్పించుకున్నప్పుడు వీళ్ళైతే దానిలో ఉన్న డబ్బుల్ని మాత్రమే చూస్తా ఉన్నారు కానీ ప్రభు ఆమే హృదయాన్ని ఆమె హృదయాన్ని చూశారు చూసి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది ఏదైనా మనకున్నది పక్కనోళ్ళకి ఇచ్చే బీదాలకి ఇవ్వచ్చు పక్కనోళ్ళని లేని వాళ్ళని ప్రేమ ఖర్చు చూడవచ్చు కానీ దాంతో పాటు మన దేవుణ్ణి మనం ఘనపరచుకునే ఘనప ఘనపరిచే విషయంలో కూడా మనం మనం ముందుగానే ఉండాలి అన్ని విషయాల్లో ప్రతి విషయంలో మన తోటి వారితోనేమి ఆ బీదల విషయంలోనేమి లేకపోతే విధరాల విషయంలో ధర్మశాస్త్రము పాటించే విషయంలోనేమి దేవుని ఆజ్ఞలను కట్టుబాట్లు వీటి అన్నిటి అన్నిటితో పాటు మన దేవుణ్ణి మనం మన దేవునికి ఆ ఎక్కువ స్థానాన్ని ఇచ్చేవారంగా మనం ఉండాలి ఆయన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ఘనపరుస్తూ స్థుతించేవారంగా మనం ఉండాలి అది ఉండాల్సిందే దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవుడు ఒక అధ్యాయంలో కొన్ని చోట్ల అడుగు నాకు రావాల్సిన ఘనత ఎక్కడా నేను అధికారిని అయితే నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఎక్కడా అని చెప్పడానికి కూడా అడుగుతా ఉంటారు అయితే వినోళ్ళని జనాంగం దగ్గరకు వచ్చేసరికి అలా అడుగుతూ ఉంటారు అయితే మనం వాటి పాటుగా దేవుణ్ణి హెచ్చించే వారంగా ఘనపరిచే వారంగా కూడా ఉంటా ఉండాలి ఎప్పుడు బీదలై అయితే దాంతో దాని గురించి ప్రభుత్వం చెప్తా ఉన్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ మీతోనే ఉంటారు బీదలు కానీ ఎవరైనా లేనోళ్ళు ఏదైనా ఏ విషయాలైనాయినా మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ మీతోనే ఉంటారు కానీ నేను ఉండను కదా అందుకని ఆమె నాకు మంచిది అని చెప్పనని దేవుడు ఆమె ఆమెను గణ ఆమెను గనపరుస్తా ఉన్నాడు కానీ నేను ఎల్లప్పుడూ నేను మీతో ఉండను ఈమె ఈ ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసను సర్వలోకమంది సు అతను ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పను అది చేసింది ఏంటి వీళ్ళైతే శిష్యులైతే యూదా అయితే ఆయన గ్యాస్ అంతా డబ్బుల మీద వెండి నాణ్యాలకి ముప్పై వెండి నాణాలకి తీసుకొని వెళ్ళి ప్రభుని అమ్మ అంతా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా వెలా ఎక్కువే ఆయన అనిపించి ఉండొచ్చు అక్కడ ఇంకా డబ్బులు చాలా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పానని ఆయన అనుకుని ఉండొచ్చు అనుకున్నాడు కానీ ప్రభువు ఏం చే ప్రభు ఏమంటున్నారు ప్రభువు ఇది ఆమె దేనికోసం చేసింది ఆయన ఆ ఆయన ఏమన్నా ఇలా ఎప్పుడు ఆయన ఏం తిందా ఏం తిందాం ఏం తాగుదాం ఏమీ లేదు కదా ఎప్పుడు చూసిన ప్రార్థన దేవుని సువార్తను రాజ్య సువార్థను ప్రకటించడం స్వస్థతను ఇదే ప్రార్థన ఇదే ఏకాంత ప్రార్థన ఇది మాత్రమే చేసిన ప్రభువు ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి ఇది ఇది ఇది ఈమె నాకు చేసింది కదా ఈ నా తల మీద పోసింది కదా నా శరీరం మీద పోసింది దాన్ని కోరుకున్నారా అది ఎలాగా ఆత్మీయంగా ప్రభు చెప్తా ఉన్నారు ఎలాగా ఈమె దేనికి నా పునరుద్ధానానికి భూస్థాపనకి నిమిత్తము ఈమె ఈ ఏదో ఓరికే పోసేసింది వేస్ట్ చేసేసింది అని అనుకున్నారు గాని ప్రభు దేనికి ఈ అత్తర్ని ఆమె పోసిన దాన్ని జోడించారు భూస్థాపన నిమిత్తము దాన్ని చేసింది ఈమె అని చెప్పానని చెప్తా ఉన్నారు ప్రభువు సర్వలోకముందు ఎక్కడైతే సువార్త ప్రకటించబడిందో ఇది ఏమి చేసింది కూడా అంత అలాగే ఆ ప్రకటించబడుతుంది నిశ్చయంగా అని చెప్పనని ప్రభువు చెప్తా ఉన్నారు అలాగే మనం మనం ఇంకో ఇంకో వర్షనం వల్ల యోహాను ఇంకొక వర్షం చూసి న్ని ముద్దాము యో సువార్త యన్ువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షనాలు ఇరవై మూడు ఇరవై చూద్దాం తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలను వలెనని తీర్పు తీర్చుడుకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచిన ఘనపరచని వాడు ఆయన్ను పంపిన తండ్రిని ఘనపరచడు నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పడానికి తండ్రిని ఘనపరిచినట్లు అందరూ కుమారుణ్ణి కుమారుణ్ణ్ణి ఘనపరచు నన్ను ఆ చెప్పనని తండ్రిని ఘనపరిచినట్లు గాని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు వేరుగా లేరు త్రి ఏక దేవునిగా ఒకే రూపంలో ఒకే రీతిగా ఉన్నారు తండ్రి తండ్రిని ఘనపరిచినట్లుగా మనం కుమారుణ్ణి కూడా ఘనపరచాలి తీర్పు తీర్చుడుకో ఎందుకు సర్వాధికారం కుమారునికి హక్కుమే బడి ఉన్నది కుమారుడు ఘనపరచని వా వాడు ఎవ తండ్రిని కూడా ఆయన్ను కూడా ఘనపరచడు కుమారుణ్ణి ఘనపరిస్తేనే తండ్రిని ఘనపరుస్తాడు తండ్రిని ఘనపరచని కుమారుణ్ణి ఘనపరిచేవాడిగా ఉంటున్నారు నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పరలోకపు తాళపు చెవులు దేవునికే ఇవ్వబడ్డాయి ఆ దేవ పరిలోకంలో రావాలంటే నా ద్వారా తప్ప ఇంకా మీకు మార్గం లేదు నా ద్వారా తప్ప ఇంకా మీరు రాలేరు అని చెప్పనని ప్రభు నా మాట విని నన్ను పంపిన వాడి విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు దేవుని మాట విని దేవుని మాట విని ఆ దేవుని విశ్వాసం ఏసుప్రభు చెప్పిన మాటలు ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడై ఉండి తిరిగి లేసేవాడిగా దేవుని కృపను పొందుకుని ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించే ఉంటా ఉన్నాడు తీర్పులో వాళ్ళు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి జీవంలోనికి దాడి ఉన్నారని మీతో నిజంగా చెప్తున్నాను అలా దేవుడిని గనపరుస్తా దేవుడు ఋషుప్రభు ద్వారా మన నిత్య జీవన్ లోనికి నిత్య జీవన్ లోనికి పర్లాక్ రాజ్యానికి స్థానాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి ఇంకొద్ది మాటలను ప్రభు తన వడికేల్లో దీవించి ఆశీర్వదించక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహన్నతుడ మహాపరుషుద్ధుడ దేవం మీ కొందైనా స్తోత్రం ప్రభు దేవ గడిచిన కాలం ప్రభు దేవ ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుకలు క్షేమంగా ఉంచారయ్యా అన్ను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ దేవ కొంత వాక్యాన్ని ప్రభా దేవ మీరే మాతో మాట్లాడి ఉన్నారని ప్రభా ఉన్నాం ప్రభు తండ్రి దేవ మీ కొందనాలు ప్రభావ దేవా నా తండ్రి మిమ్మల్ని కనపరిచి నా తండ్రి దేవా నా తండ్రి మిమ్మల్ని కనపరిచి తండ్రి కుమారుభుని కూడా నా తండ్రి కనపరిచే వారంగా దేవ ఘనపరిచి ఇంకొకరిని గనపరచకుండా కాకుండా బ్రవ్వా నా తండ్రి దేవ మీరే చిన్న జీవనలోనికి నా తండ్రి మేము వారసులు మొగలట్టు నా తండ్రి దేవా మమ్మల్ని ఎల్లప్పుడూ ఘనపరిచి తండ్రి మేము ఉండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కృప చూపించమని బ్రవ్వా దేవ టీం విషయంలో కూడా తండ్రి దేవ మీరే మమ్మల్ని ముందుండే నడిపిస్తున్నందుకు మీకు అంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటే టీం లో ఉన్న ప్రతీ గురించి తండ్రి మీ పాల తండ్రి ఆత్మం చేస్తూ ఉండగా ప్రభా వారికి చే లేదా వారికి కావాల్సిన ప్రతి ఒక్క విధమైన అవసరాన్ని ఆ కన్నా నా తండ్రి తీర్చండి ప్రభా లే అందరిని ఇంకనూ బలపరచమని నచ్చురేడైనా వేసే మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను పరమ తండ్రి ప్రైజ్ ఎవరైనా ప్రేయర్ అంశాలు చెప్పండి ప్రేయర్ చేద్దాం ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఎవరైనా చెప్పండి ప్రేయర్ చేద్దాం సరే నేను ఒక సాక్ష్యం చెప్తాను సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నా నేను చెప్దాం అనుకున్నాను కానీ టైం చాలా అయిపోయింది అప్పటికే చెప్పలేకపోయినా నా సాక్ష్యం ఏంటంటే ఈ మీటింగ్ కోసమే నాకు సాక్ష్యము ఫస్ట్ లాక్డౌన్లా మీటింగ్ స్టార్ట్ చేసింది ఆన్లైన్ మీటింగ్ అని నేను డ్రైవర్ అండ్ మనోజన్న అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు మస్తు కొన్ని రోజులు కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యాయనమాట ఏమంటారు సిగ్నల్ రాక ఎవరు కనెక్ట్గా రాక ఇంట్లో మనం స్కైప్ లా ఆడేదాము అట్లేదని చెప్పి కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ కొంచెం విడిపోకడం జరిగింది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆన్లైన్ మీటింగ్ అనేది రవి బ్రదర్ నేను పప్పు బ్రదర్ స్టార్ట్ చేసినాం తర్వాత ఈ స్వరాజ్ గాని అందరు కానీ వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేసారు ఇంట్లో నేనేమనుకున్నాయి నడుస్తుందా నడవదా అసలు దేవుడు దీనికి ఎక్కడి దాకా దారి తీస్తావనుకున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు టూ డేస్ అయ్యిందంటే మాములు విషయం కాదు అది చాలా గొప్ప విషయం ఇక్కడ ఏ డిస్టర్బ్ నుంచి వచ్చినా మేమైతే మధ్యలో దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్ రాలేము అసలు మేము పట్టించుకోలేదు దానికోసం ఎందుకంటే స్కైప్ లో మాకు స్కైప్ హ్యాప్ లేకుండే అది పెద్ద ఫోన్లు కొంచెం చిన్న ఫోన్లే ఇక మాకు నెట్వర్క్ ఎక్కువ కావాల్సి వస్తుంది అని చెప్పేసి డ్యాంగ్ కాలేము కాబట్టి మొదలు అందరు కలిసి దీన్ని కొనసాగించరు ముఖ్యంగా దీనికి సపోర్ట్ చేసినందుకు మన గ్రూప్ అందరికి ట్యాంగ్ చెప్పుకోవాలి ఎందుకంటే స్టార్ట్ చేసి మేము డ్రాప్ అయిపోయినాం మధ్యలో ఈ స్కైప్ వాళ్ళని యాడ్ కావాలా ఆన్లైన్ లో అవద్దని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయినాం మస్తు దానిలో కొంచెం చర్చ కూడా జరిగింది కానీ దేవుడు ఎక్కడ మనకు ఎక్కడ డ్రాప్ కాకుండా ఎక్కడ డిస్టర్బిన్స్ కాకుండా దేవుడు ఇంతవరకు తీసుకొచ్చినంటే చాలా గ్రేట్ నైట్ అందరు సాక్షులు చెప్తున్నారు కానీ నాకేమనిపించింది అంటే దేవాన్ని ఇప్పటి తీసుకొచ్చినావు ఇది గొప్ప విషయం దేవు అసలు మధ్యలో వచ్చిపోయినా ఆల్మోస్ట్ మేమే మధ్యలో దగ్గర టూ ఇయర్స్ నాకు రాలేదు తెలుసా అసలు నాకు మళ్ళీ నేను మ్యారేజ్ అయినాక మళ్ళీ ఆడి జరిగింది నేను అప్పటి నుంచి మనకు దేవుడు మనకు తోడుగా ఉంటుండు ఇంతవరకీ దేవుడు దీనికి తీసుకొచ్చిన అంటే ఆయన గృప వలననేది ఎవరెవరు రావాలనో ఎవరెవరు పోవాలనో అంతా ఆయన ప్రాణికలే ఆయన లెక్కలనే ఉంటది ఆయన గృప వలనే జరుగుతుంది ఆయన మనం ఏమీ చేయలేము అసలు తెలుసా ముగ్గురు షాడీ చేసినట్టు ఇప్పుడు ఎంతో మంది వచ్చి ఆయన అఫార్డిబ్యూట్ చేస్తారు అందరికీ థ్యాంక్స్ అందరికీ వందనాలు లేని నామానికి మేము కలుగునుగాక ఇంకోటి ఏంటంటే మా ప్రియాంక కోసం చెప్పాల్సిన శాస్త్రం ఏంటంటే వచ్చిన టూ మంత్స్కే ఆమె సిఎస్ఏ చర్చ అనేది సిఎస్ఐస్ చర్చి రూల్స్ ఎట్లా ఉంటాయి మీ అందరికి తెలిసావి కానీ వచ్చిన టూ మంత్స్ కి నేను చెప్పిన ఆమెకి లేదు ఇవి చేయొద్దమ్మా ఇట్లా చేయదు ఇవి పార్టిసిపేట్ చేయద్దు ఈ సెలబ్రేషన్ చేయద్దు క్రిస్టమస్ కానీ మళ్ళీ సెలబ్రేషన్ కానీ బర్త్డే కానీ ఏమి చేయద్దమ్మా అంటే ఎక్కడుంది చేయదని చేయాలని నీకు తెలవని చెప్పేసి ఆమె నాతో డాక్యుమెంట్ చేసింది మళ్ళా వాక్యం చూపించిన ఆమెకి వాక్యం చూపిస్తే ఆమెకి వాక్యం ద్వారా ఆమెకి అర్థమైంది అర్థమైనా ఆమె కూడా నేను ఎట్లా చెప్తే ఇప్పుడు వచ్చిన టూ మంత్స్ మొత్తం నాకు అదైపోయింది ఆమె అక్కడి నుంచి వచ్చి వేరే చర్చ్లకి వెళ్ళి వచ్చి మనం చెప్పినట్టు వినడం అంటే మాములు విషయం కాదు అది ఆ మేము చేసుకుంది ఏమన్నా తప్ప మేము మా ఫాస్ట్ ఏమో తప్పు చెప్పిందా అనే రూల్స్ కూడా చాలా మంది మాట్లాడతారు కానీ ప్రియాంక నాకు బాగా సపోర్ట్ చేసింది తొందరగా మనకు మన గ్రూప్ రావడం కానీ ఈ కేవిపిఎం గ్రూప్ రావడం కానీ తొందరగా అర్థం మన రూల్స్ ఏంటి మనం ఎట్లా నడుస్తున్నాం దేవుని పట్ల ఎట్లా వాక్యం నడుస్తుంది ఎట్లా ఆగ్నే కొన్ని నడవాలని చెప్పేసి ఆమె కూడా తొందరగా అర్థం చేసుకుంది నాకు బాగా సపోర్ట్ చేస్తుంది నేను కూడా ఈ బ్రదర్ ఏమన్నాడు రవి బ్రదర్ ఏమన్నా అంటే మీరు స్టార్ట్ లీడర్షిప్ అంటే నాకు ఒకే బ్రదరు ఫస్ట్ నాకు ఇంట్లో ఆమె సపోర్ట్ చేస్తే బాగుంటది అంటే సపోర్ట్ చేసింది సరే తీసుకుందాం ఆమె కూడా అన్నింటికన్నా ముఖ్యమైన ఏమంటే మన మనకి ఆమెకు అర్థమైపోయినాయి మనం ఏమి చేస్తున్నాము మనం ఎట్లా దేని వాక్యాలు పాటిస్తున్నాము అని చెప్పేసి ఆమె కూడా అర్థం అయిపోయింది ఎక్కువ ఆమె చేస్తుంది ఇంట్లో కూడా ఇప్పుడే చుట్టుపక్కల వాళ్ళు ఆమె ఇంకో విషయం ఏంటంటే మా పాప విషయం ముఖ్యంగా మన గ్రూప్ వల్లనే మనకు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం వల్లనే పాప మాకు మళ్ళీ బతికిందని చెప్పాలి ఎందుకంటే ఫోన్ లో ఆన్లైన్ ఇప్పుడు మీటింగ్ లేకపోయినంటే ఎవరు చెప్పలేకపోతున్నారు ఒకరి ఫోన్ చేసి చెప్పాలంటే పెద్ద ఇబ్బంది అయిపోతుండే ఒకరికి ఫోన్ చేసి చెప్పం కానీ గ్రూప్ అందరు చేసేరు పాప మంచిగా అయింది మంచిగా డెలివర్ అయింది మంచిగా ఈజీగా ఉంది పాప అంతకుముందు మస్తు ప్రాబ్లమ్స్ వచ్చినండే కదా అందుకే ఏదైనా సరే మన జీవితంలో జరుగుతుందంటే ద్రేమికి అది శోధన కాని కీడు గాని ఏదైనా సరే అది కీడు నుంచి తప్పించే దేవుడు ఉన్నాడు కదా మనకి ఎక్కడ ఏం సమస్య వచ్చినా దాని నుంచి విడుదల చేసే దేవుడు ఆయన్నే కదా దగ్గర దగ్గర ఇప్పుడు ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే లాక్డౌన్ లో స్టార్ట్ అయ్యింది లాక్డౌన్ పెట్టడం వల్ల మనం ఎక్కడా బయటికి వెళ్ళలేని ఛాన్స్ ఉండే కాబట్టి మేము ఏం చేద్దాం అంటే ఇట్లా చేద్దామని చెప్పేసి మేము ఆన్లైన్ లో స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఆన్లైన్ లో ఒకరో కాల్ ఒకరి ఇట్లా కలిపి ఒక ఐదర జాయిన్ అయితుండే అట్లా పాటలు పాడడం వాకింగ్ చెప్పుకోవడం అట్లా స్టార్ట్ చేసినాం దేవుడు ఇక్కడ తీసుకొచ్చిండి అసలు ఇది గొప్ప విషయం తెలుసా ఈ విషయం మీకు ఎంత మందికి తెలుసో తెలియదు కానీ రవి భద్రు తెలిసి ఈ విషయం మరోజనకు తెలిసి ఈ విషయం లేదా స్వరాజ్ బదానికి తెలిసి విషయం కదా అక్కడ నుంచి షాడయిన ఇప్పుడు దగ్గర దగ్గర లాక్డౌన్ గురించి ఇప్పటివరకు అంటే ఇంత గొప్ప విషయం తెలుసా దేవుడు అన్నింటికి దేవుడే తోడున్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం మా తెలుసా నాకు రాత్రి సాక్ష్యం చెప్పుదాం అనుకున్నా గానీ టైం జరుపుకోలేదడాకు కదా షాడీ చేసి వదిలేసినాం అందరు సపోర్ట్ చేసుకుంటే చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చిర్రు అది గొప్ప విషయం అక్కడ మేము ఇంకా మెసేజ్ ఎవరైతే చెప్పలేకపోతారో వాళ్ళకి నేను మెసేజ్లు వాట్సాప్లో పంపించడం కానీ ఇట్లా ప్రిపేర్ మీరు గారు అని చెప్పినాము కానీ వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారు మాకన్నా ఎక్కువ ముందుకు వచ్చి చెప్పగలరు తోరి పురాలు కదా అన్ని దేవి కృపోయివన్నీ కదా దేవిని ప్రాణిక లేకపోతే మనం ఏం చేయలేము అసలు కదా దేవుడు ఇంతవరకు తోడుగా ఉన్నందుకు పొందనాలు కదా నా రిక్వెస్ట్ ఉంటే చెప్పగలరు సాక్ష్యాన్ని సాక్ష్యం దేవుడు దీవించుకున్నాక ఇంకా మనకు ముందు నడిపించుకున్నాక దేవుడు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు పరసు బ్రదర్ నాకు చాలా హెల్ప్ చేసింది ఈరోజు రావి బ్రదర్ కానీ పరసుందరావు బ్రదర్ గానీ రైట్ బ్రదర్ ఏమో కాంటాక్ట్ నంబర్ ఇచ్చిండు బ్రదర్ నాకు ఇట్లా నంబర్ కావాలా మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చేయాలంటే నువ్వు కూడా డిస్టర్బ్ అయిపోయా అంటే ఆయన పొద్దున్నే లేవంగానే నాకు అందరి నంబర్లు పంపించిండు ఇక్కడ ఇది స్కైప్ లో ఇప్పుడు మనకు ఇట్లా ఇమెయిల్ ఐడి పెడితేనే మనకు కాల్ కనెక్ట్ అని చెప్పేసి పరిస్థితి చెప్పడం వల్ల ఆయనకు కూడా నేను దగ్గర గంట టైం స్పెండ్ చేసి ఫోన్ లోనే కాలి ఆయన ఫోన్లోనేది ఇవన్నీ చూపించడం వల్ల ఇట్లా జరిగింది కదా రేపటి నుంచి ఇంకా మంచిగా చేసాం అంటే మెసేజ్ పెట్టడం కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే దానివల్ల చెప్తున్నాను నేను కదా పర్చుందరూ మనకి మస్తు ఎల్పి చేసిండు రవి కూడా ఎల్పి చేసి ఉండు అందరూ హెల్ప్ చేస్తారు గ్రూప్లందరూ అందరికి థ్యాంక్స్ అందరికి వందనాలు ఓకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఈ మీటింగ్ ఇట్లే కొనసాగుతూనే ఉండాలా దేవుడు మనకు తోడుగా ఉండాలా మనం అందరూ ప్రారంభం చేయాలా ఓకే దేవుడు యొక్క సాక్షి జీవించు రిక్వెస్ట్ ఉంటే చెప్పండి లేకపోతే ముగించుకుందాం వివరణ ప్రే రిక్వెస్ట్ లేకపోతే మనజన మీరు ఆశీర్వాదం ఇచ్చేసాడు అన్న మనజనా హలో ప్లీజ్ చెప్పు మీరు బ్లెస్సింగ్ ఇచ్చేసాను నన్ను ఓకే మన ప్రబం ఏసు క్రి క్రిపా మరి దేవుని ఒక నడిపి చేసే దేవునికి క్రిప సదాకాలం మన అందరికి తోడు కాక అమీన్ అమీన్ అందరికీ ప్రెజ్ లో బ్రదర్స్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లోన్ ప్రైజ్ లోన్ ఎవరిబడి